సంకీర్తన తొంభై మూడు రెంటికిని కొరగాని రేవని కథగాక ఇట్టి సొంట్టులు శోధించి నీవు చూచుకోవో జీవుడా విచారించి చూచితేను విశ్వము కిందనే నూయి ప్రచరించితే మీదు పరబ్రహ్మము రచించి ఈ రెంటికి నిరవు మనసొకటి సుచారిత్రుడవై నీవు చూచుకోవో జీవుడా తట్టి పాకబోతేనూ బయలెల్ల బందీలే కొట్టకొనకెక్కితేను కొండిపీట రట్టుగాని రెంటికి నిరయ దేహమే గురి మట్టెల్లమాని నీవు చూచుకోవో జీవుడా మరచి ఊరకుండితే మాయలే జన్మములెల్లా ఎరిగితే శ్రీవెంకటేశుడే తరితో తాగైకొంటే తానే రెంటికి మూలము చురుకుగలిగి నీవే చూచుకోవో జీవుడా